పరిశుద్ధి ఏసే గొప్ప దేవ మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తు నామం బట్టి ప్రభావం ప్రార్థనలో కూడిన మేస ప్రభావ ఈ యొక్క ధన్యత ఈ యొక్క భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేనని వందనాలు ప్రభావ ఏసు నామంలో ప్రభావ మేము ముందుకు నడుస్తూనే వెళ్ళాలా ప్రభా మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభావ ఏసే వాక్యం చేత మీరు మాతో మాట్లాడని ప్రభావ పాటల ద్వారా మీరు మహింపొందండి ప్రభావ మీకు వందనాలు ప్రభా అలానే ఉండాలని త్వరగా మీరు అప్పించండి ప్రభా మీ యొక్క డే నలుకు మరించండి ప్రభావ మీకు వందన ప్రభా యేసు నామములో ఈ వైరస్ భారీ పడిన వారిని ప్రార్థం ప్రభా వాళ్ళందరినీ కూడా ప్రభావ ముట్టండి రక్త పోషణ జరిపించండి సుస్థత కలిగించండి ప్రభావ మీ కృపలో మీ యొక్క క్యకరంలో కాపాడండి ప్రభా కాయండి ప్రభావిస్తా వాళ్ళు కూడా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా మీ నామాన్ని స్మరించాలా మీ కృపలో మీ యొక్క కనికరంలో దేవా మీరే ఘన విద్య అంద ప్రార్థన చేస్తున్నాం తండ్రి Amen Amen Amen Hallelujah O Yesu ninne aaradinthunu Na no, tandre ninne aaradinthunu no. O Yesu ninne aaradinthunu Na no, tandre ninne aaradinthunu no. Yerul leya na kunnadi neviya Yerul leya నాకున్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్య నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా ఓసూ నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధిస్తూను ఓసూ నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధింటూను ఈ లోకము వద్దయ్యా లోకాశలు వద్దయ్యా ఈ లోకము వద్దయ్యా లోకాశలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా ఓసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించు మరువ బోకయ్యా నేను మరసిపోనయ్యా మరువా బోకయ్యా నేను మరసిపోనయ్యా బ్రతకాలేనయ్యా ఈ మాయాలోకంలో బ్రతకాలేనయ్యా ఈ మాయాలోకంలో ఓసూ నిన్నే ఆరాధింటూను నా తండ్రి నిన్నే ఆరాధింటూను ఓసు నిన్నే ఆరాధింటూను నా తండ్రి నిన్నే ఆరాధింటూను ఎప్పుడు వస్తావో నీరాడ ఏక్షణము ఎప్పుడు వస్తావో నీరాడ ఏక్షణము వేచి ఉన్నాము కనిపెట్టి ఉన్నాము వేచియున్నాము కనిపెట్టి ఉన్నాము ఓసు ఆరాధించు నా తండ్రి నిన్నే ఆరాధించును ఓసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును సర్వమునివయ్యా సమస్తమునివయ్యా సర్వమునివయ్యా సమస్తం నివయ్యా మార్గం నివయా నా జీవం నివయ్యాగం నివయ్యా నా జీవం నివయ్యా ఓయూ నిన్నే ఆరాధన్ నా తండ్రి నిన్నే ఆరాధన్ ఓయూ నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించు దేవాతనం నడిపించిన మా దేవాల మీకు అనిపించి మనం ప్రార్థిస్తున్నాం కోరణం పెట్టుకుని పరిషత్ ప్రార్థిస్తున్నాను తండ్రి స్వామి తండ్రి గ్రంథాల నుంచి ఈరోజు వెంకన్న బాబు వైవా నేను యూనివర్సిటీ హాస్పాలజీ సోషాలజీ డిపార్ట్మెంట్ లో గెలిచింది ఒక రూమ్ లోన్ ఓ క్లాక్ అండ్ చెప్తారు ఇవన్నీ వెంకన్న బాబు ఎంత ప్రొఫెషనల్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కూడా ఫోన్ చేశాను నేను పదకొండు గంటలకైనా చెప్పాడు పదకొండు గంటలని చెప్తే నేను వచ్చి ఆఫీస్ పన్నెండు గంటలకు ఆఫీస్లో మీటింగ్ ఉంటే కూడా మీటింగ్ కి నేను లేట్ గా జైన్ చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ అది అయినా కానీ దాన్ని పరిస్థితి ఎట్లుందని చెప్పి వచ్చింది ఇక్కడికి కనీసం ఆయన ఉండాలి కదా స్టూడెంట్ వెన్న బాబు అట్లా ఉన్నాడు సరే ఆ సామెతల క్రింద మొదట గేమ్ ల నుంచి కొన్ని వాక్యాలు మనం చూస్తున్నాం చాలా ఆశ్చర్యకరంటుంది ఈ వాక్యం గమనించినప్పుడు ఆ మన సులమోను రావి కుమారుడు ఆయన సులమో ఇస్రాయల్ దేశం మీద నేను అడుగుతా మూడవ రాజు కరెక్ట్ మూడవ రాజు మూడు అన్నప్పుడు మనకు ఒక ఆశ్చర్యకరం ఏంటంటే మూడు అనేది ఒక మర్మంలాగా దేవుడు మనకు బయలుపెడుతున్నాడు బైబిల్లో కాబట్టి మూడవ నేర్చుకుందాము అయితే మూడవ రాజు అయిన ఈ యొక్క మొదటి రాజు ఏ రీతి కూడా తెలుసు మొదటి రాజు విఫలమైండు రెండవ రాజు బహు కష్టపడి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అనుభవం ఎదురు చూసినవాడు రెండవ రాజు దావీ గొప్పవాడు యాక్చువల్గా దీని దృష్టిలో ఎంతో మంచి సాక్షం పొందుకున్నవాడు తప్పిదమ్మలు తీసినా గాని సాక్ష్యం తన జీవితాన్ని మార్చుకొని ప్రభుకు సమర్పించుకుంటూ తిరిగి కానీ మూడవ రాజు అయిన సునమాను ఆఖ్య సులమ్మ రాజు కానీ తన తల్లి బలవంతం చేయడం రాజు దావి చనిపోతూడు తన కుమారునికి రాజ్యాంగం అప్పగించేడు అయితే సునమ్మ మూడవ ంతర్తలు కావాలని అడగలేదు నెల గానియాదులు కావాలని అడగలేదు పెద్ద అంతఃపురాలు కావాలని అడగలేదు ఎక్కువ బలం కావాలని అడగలేదు ఆ గోర్రాలు రావుతు రకరకాల వస్తువుల గురించి అడగలేదు యుద్ధానికి సంబంధించిన విషయాలు అడగలేదు కానీ జ్ఞానం అడిగింది వివేచన అడిగింది ముఖ్యంగా కాబట్టి అటువంటి జ్ఞానం వెళ్ళినవాడు ఎందుకు ఈ మూడవ ఆరంభం బాగుంది కానీ చివరికి ఆ మద్యగలనే చివరి కూడా కాదు మధ్యలోనే తన జీవనము పేరికగా అనిల సహవాసంలో ఎదిగింది ముఖ్యంగా అనేక మంది ప్రతి దేశము ఆ మిడిల్ ఈస్ట్ లో ఉండే ప్రతి దేశము తన ఆ దేశపు రాజు కుమార్ రాజు తనకి భార్యగా అర్పించినప్పుడు ఆయన నిండాల్సింది దేవుని వాక్యం ప్రకారం అంతమందిని చేసుకోవద్దు కదా అయినా కానీ ఆయన వివాహం అన్య స్త్రీలను నో అనలేకపోయింది ఆయనకు నిజంగా ధ్యానం ఉన్నప్పుడు నో అనిడాల్సింది అనలేకపోయిండు కానీ ఆ అనలేకపోవడం వల్ల ఏం జరిగిందంటే అన్య స్త్రీలు ఆ దేశానికి రావడం జరిగింది రాణుల్లాగా రాణులు కాబట్టి వాళ్ళు వాళ్ళకి మంచి అంతఃపురాలు ఉన్నాయి కానీ ఎరుసుం మందిరంలోనికి వారికి వాడికి ఆహ్వానం లేదు ఎందుకంటే అన్నిలు కాబట్టి అన్నిలను ఆహ్వానించలేదు మొదటి నుంచి కూడా అనిల్ అని వాళ్ళ లోపలికి రానియలేదు దేవుని సంకల్పం ఏంటంటే అనిల్ ప్రభుని తెలుసుకోవాలి అందరూ ఆయన బిడలేదు కాబట్టి కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాని అయితే ఏం జరిగిందంటే చాప్టర్ వన్ రెండవ వచనం నుంచి నేను కొన్ని విషయాలు మేము అనుకుంటున్నాను ఇంగ్లీష్లో చదువుతుంది తెలుగులో చదివితే బెటర్ కదా మొదటి అధ్యాయం మొదటి వచనంలో కుమారుడును ఇస్రాయెల్ రాజైన సెలమోను సామెతలు అని సాటిన్ అంటే సామెతల గ్రంథం చాలా రెండో వర్షం లేముందంటే జ్ఞానము ఉపదేశం ను అభ్యసించుటకు వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించడం బుద్ధి కుశలత ఇష్ట ఇచ్చి ఉపదేశం జ్ఞానం లేని వాడికి బుద్ధి కలిగించటకును పనులకు పనులకు అనుకుంటా తెలివిన్యు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు ఇక్కడ ఏముందంటే సామెతల క్రిందం ఎందుకు చదవాలని చెప్పబడుతుంది ఇక్కడ ఈ లోకంలో ఎట్లా జీవించాలంటే మనకి జ్ఞానం అవసరం ఆ దేవుడితో సాహసం కలిగి ఉండాలంటే జ్ఞానం అవసరం ప్రతి ఆత్మను వివేచించాలంటే జ్ఞానం అవసరం ఆ ఏ రీతిగా పరుగుపడుతూ జీవించాలంటే కూడా జ్ఞానం అందుకే బుద్ధి జ్ఞానం లే సర్వసంపదలు ఆయనలోని గుప్తంలో అయినాయి కాబట్టి ఆయనని పొందుకున్న వారికి అవన్నీ చేస్తూ ఉంటాయి కానీ ఎట్ల పొందుకుంటాం అన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల వాక్యం వ్యాఖ్యం చేస్తుంది తర్వాత అది పొందుకున్నవాడు ఎట్లా జీవించాలనేది ఐదవ వచనండి జ్ఞానం గలవాడు విని పాండి వృద్ధి పాండిత్యం అంటే ఎవరు చెప్పగలరు చెప్పండి పాండిత్యం ఐదవ వచనం పాండిత్యం అంటే ఇంగ్లీష్ లో వైజ్ కౌన్సిల్ అని ఉంది వైజ్ కౌన్సిల్ వైస్ కౌన్సిల్ అన్నప్పుడు పాండిత్యే అంటే మనుషులకి ఆదరణకరంగా ఉండే వాక్యాలన్నటివి ఇతరులకు ఆదరణకరంగా ఉండే ఆదరణకరంగా చెట్టుబడే విషయాలు అన్నట్టు ఇది వైస్ కౌన్సిల్ అంటే అంటే కరెక్ట్ ఏమంటాము పరిష్కారం ఇచ్చేది వైస్ కౌన్సిలింగ్ అంటే వైజ్ మెన్ విల్ హియర్ అండ్ విల్ ఇంక్రీస్ Uh, pandite mata learning anundi keni english lo madarche and a man of understanding shall attain unto wise counsels pandite ni sampadinchukoram aa uh, ee gyanam nu vrudhi cheskovali gyanamu galavadu dimi panditeya nu vrudhi cheskamantante gyanam unnavadu nijamga alekamaina vishalu nerchukuntadu inta clear ga cheppalante aa uh, alekamaina vishalu nerchukuntadu ante emante sari ipudu nu jesi vrudhi vrutti enti నీ వృత్తిలోనే నువ్వు అభివృద్ధి పొందుతా ఉంటావు అది తత్వ అన్నట్టు జ్ఞానం కాబట్టి జ్ఞానం ద్వారా విని పాఠిత్యం వృద్ధి చేసుకోవాలను నువ్వు వృద్ధి చేసుకోవాలంటే లెర్నింగ్ నేర్చుకోవాలంట ఈ లోకంలో ఈ లోకంలో ఎట్లా సంపాదించుకోవాలా ఈ లోకంలో ఎట్ల కుటుంబాన్ని పోషించుకోవాల పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా వారికి ఎటువంటి స్కూల్స్ వేసి వాడు బాగా అభివృద్ధి పొందుతాడు వాడి వాడు ఎట్లా వానికి ఎట్లా చదువు నేర్పాలా మనము వాడిని ఎట్లా ట్యూషన్స్ కి నేర్పాలా వాడింటికి రాని డిసిప్లిన్ నేర్పాలా ఆ వాడు ఎట్లా ఈవినింగ్ టైం బృదానియకుండా కంప్యూటర్స్ మీద కూర్చోకుండా బయట ఆడకుండా ఎక్కువ ఎంత టైం ఆడాలా వాళ్ళకి కండిషన్స్ పెడతాం టైం టేబుల్ లాగా నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకే ఆడాలా తర్వాత వచ్చి పుస్తకాలు చదవాలా ఎయిట్ ఓ క్లాక్ కి కి నిద్ర పోవాలా ఇట్లా విధానాలు నేర్పారు తల్లిదండ్రులు ల్యాక్చువల్ మాట్లాడిన అట్లా నేర్పారు మాట మనం అట్లా నేర్పాలి కాబట్టి దేవుని అంటే జ్ఞానం గలవారు ప్రతి విషయంలో నేర్పరిగా ఉంటారు అనేది ఈ పాయింట్ చెప్తుంది నిజంగా మనం అట్లా ఉన్నాము ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఎండుకున్నాము అంటే మనం నేర్చుకుంటలేము లెర్నింగ్ లేదు మనకి పాండిత్యం లేదు నేను వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా ఆ రాగాలు తాళాలు నేను నేర్చుకు సరే అది దుష్ట శక్తులకు పాడిన వాళ్ళు గానీ మ్యూజిక్ అనేది పర్లోకంలో పుట్టింది ఒకప్పుడు లూసిఫర్ దేవుని కొయర్ లీడర్ ఉండేవాడు మ్యూజిక్ సృష్టిలో ప్రభుత్ంచి పుట్టింది దాని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని బెసలేలు అనే వ్యక్తి తయారు చేసింది ఫస్ట్ టైం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సృష్టిలో ఎవరు తయారు చేసి అంటే అంటే బృదంగా వాయిద్యాలు అనంట ఇన్స్ట్రుమెంట్స్ అంటే మ్యూజిక్ వాయిద్యాలు ఆ వాయిద్యాలని కనుక్కున్న వాళ్ళని బెసలేని మనం బైబిల్ చేస్తాం అక్కడనే ఫస్ట్ టైం తయారు చేసిన రకరకాల వాయిద్యాలు కాబట్టి మళ్ళీ మనం అటువంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలా ఉన్నకాడికి చాలా నేర్చుకు జీవితం లేదు అది తప్పు దేవుని దృష్టిలో ప్రకృతి సహజంగా ఎన్ని నేర్చుకోగలుగుండవు ఒక పని కాకుండా ఇంకొక పని ఇంకొక పని కాకుండా ఇంకొక పని ప్రతి దాంట్లో నేర్చుకోవాలా నేను చెప్తా ఉంటాను గడుకోడు పుస్తకరికి మీరు ప్రతిరోజు చపాతీ వండుతారు ఎప్పుడన్నా చపాతీలో పాలకూర గ్రైండ్ చేసి కలిపి చపాతి చేసినరా దోశ తయారు చేస్తారు ఎప్పుడన్నా దోశలో రాగి పిండి వేయడము లేకుంటే ఇంకేదన్న పిండి వేయడం లేకుంటే ఏదైనా ఆకురలు వేయడము లేకుంటే క్యారెట్స్ తొరిగి దాంట్లో వేయడము రకరకాల దోశలు చేయడం నేర్చుకున్నారా రకరకాల పిండి వంటకాలు చేయడం నేర్చుకున్నారా ఎటువంటి పోషక పదార్థాలు కుటుంబానికి ఇవ్వాలనేది మీరు నేర్చుకున్నారా నేర్చుకుంటలేరు ఎందుకంటే మీరు జ్ఞానాన్ని వాడుకుంటలేరు ండిత్యం వృద్ధి చేసుకున్నావు కాబట్టి నువ్వు వృద్ధి చేసుకోవాలా దాని తరపున ఆలకించి నీతి సూ సంపాదించుకుంటాడంట నీతి అంటే రక్షణ మార్గాలు కదా రక్షణకు సంబంధించిన గైడ్ లైన్స్ సంపాదించుకుంటాడంట అది చాలా ముఖ్యమైనది వీటి చేత సామెతలను భా సూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యం జనం గ్రహించారు ఈరోజు క్రైస్తవ సంఘం ఎందుకు గూఢ వాక్యం గ్రహించలేక ఉందంటే వాళ్ళకి జ్ఞానం లేదు సోషందుకు చెప్పండి నా ప్రజలు ఎన్ని జ్ఞానం లేక మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ అని ఉంది అక్కడ బైబిల్ లో కాబట్టి క్రైస్తవ ఎందుకు డిస్పక్షన్ ఉంది ఈ రోజు అంటే జ్ఞానం లేక ఏ స్ప్రభులనే జ్ఞానం ఉంది కదా మనం ఏ స్ప్రభు ఇవన్నీ చూపించండి నేర్చుకోమనేసి మనం నేర్చుకుంటలేం వాటిని పాటిస్తలేం ఇది ఒకటే ప్రకృతి సజంగా నేను చెప్తున్నా కానీ ఆత్మీయ దశలో ఇంకా ఎన్నో విషయాలు అసలు మీరు ఆ ఏరియాకే పోలేదు ఇంకా ఏ బిజీలు కూడా నేర్చుకోలేదు మనం ఇట్లా తిరుగుతుంటే నువ్వు ఒక్కసారి చూసినప్పుడు నీ చుట్టూ రకరకాల దేవదత్తలు అనిపిస్తూ ఉంటారు రకరకాల దయ్యాలు ఎవరి పండ్లు వాళ్ళు చేసుకుంటుంటారు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా దుష్ట శక్తులు ధీమన్స్ అంటాం దుష్ దురాత్మలు వాటి పండ్లు చేసుకుంటా ఉంటాయి అవి కొన్ని కొడుతూ ఉంటాయి కొన్ని భూమి తింటే కొన్ని మనుషులతో పాటు ఉంటాయి కొన్ని మనుషులు పట్టుకొని నడుస్తూ ఉంటాయి కొన్ని మనుషుల గుర్తులు ఉంటాయి అవి అనిపిస్తాయి మీకు అవి ఏ రోజైతే నువ్వు అటువంటి ఆత్మీయతలు కలిగి ఉంటావో నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అభివృద్ధి పొందడము నేర్చుకున్నావు ఇది నేర్చుకోవాలా మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల హానోకు నేర్చుకున్నారు అవన్నీ ప్రవక్తలు అందరు వాటి నేర్చుకున్నారు దీర్ఘంగా అపో కొంతమంది నేర్చుకున్నారు పౌలు ముఖ్యంగా చాలా డీప్ గా అంత డీప్ గా వెళ్ళలేకపోయాడు ఎందుకంటే ఆయన కాలం ముగించుకున్నాడు ఆయన చర్చ కట్టినాక ఆ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్ చాలా ఇరికాడు పౌలు ఆ ఏడు సంఘాలు రోమా నుంచి మొదలుకొని ఘం వరకు అది ఏడు సంఘాలు ఆ ఏడు సంఘాల అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ట్రాప్ ట్రాప్ అయిపోయి ఇంకా లోతులకు పోలేకపోయాడు అదే రీతిగా ఆయన మళ్ళా ఏడు సంఘాలు కట్టేండు అవి ప్రకటన గంధము రెండవ వద్దే మూడో వద్దలాగా చేస్తాం మనం ఆయన పద్నాలుగు సంఘాలకి లీడర్ లాగా ఉంటాయి బిషప్ లాగా బాగా ప్రయాస పడి కాని అవి ఏవి కూడా ఆయనని మరీ లోతులని పొనియకుండా అడ్డగించింది అడ్మినిస్ట్రేషన్ వర్క్ అట్లా తయారు చేస్తే లీడర్షిప్ సొప్ప చెప్పినా గానీ లీడర్షిప్ చేస్తే అంత భయంకరంగా ఉండదు కాబట్టి మనము ఆత్మీయ విషయాలు కూడా బహుగా నేర్చుకొని ఆయనకి ఆయన సంతోషపరిచిన ఉండాలి ఎందుకంటే ఆయన ప్రతిసారి సంతోషిస్తున్నాడు వాళ్ళే మన విషయాలు నేర్చుకుంటుంటే అటువంటి భాగ్యాన్ని ప్రిబ్బు మనకు అనుగ్రహించడం అంత ఆర్థిస్తాను పరుషు తర తండ్రి మీకు ఉందా చేసా కృపగల దేవ మీకే అనేక పర్యాలు మీరు మాకు అనేకమైన విషయాలు నేర్పుతా ఉండరు కాలం వెళ్ళిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది నేర్చుకున్నట్లు వృద్ధాప్యంలో ఏం నేర్చుకున్నది లేదు మిమ్మల్ని సంతోషపడి బిడల్ కాలం క్షమించండి సహాయపడండి తండ్రి ఇతని మీద తక్కువ ఆసక్తి పుట్టించి వీటిని నేర్చుకుని మీకు వరకు సాక్షులుగా జీవించి తయారు చేయమంటే నాన్న తండ్రి అందరు కట్ అయిపో ఇది మళ్ళీ తిరిగి చేస్తున్నారు కానీ మజ్జిగు ఆట్లేదు అన్నదన్న మీరు చేసిన అది చేసి ఇది కావట్లేదు అన్నది సరే సరే ప్రార్థన ఒక్కొక్కరికి మనం ప్రార్థన చేస్తున్నా చేయండి కలరాణం దేనిచి చెప్తారు పరడం వారి కాట్ పక్కన తోట. అప్పుడు కొరకటిన తోట ఇది దేవుని తోట అన్నమాట. సేవ మేది దేవుడితో మాట్లాడడం. చివర దాకసికిన నాను. దేని సంత అట్టి దేవుడా. అది ఏది ఏది అని చెప్పి ఆనందకరమైన పాటలు గాయకులు తమకు కావాల్సిన పాటలు గాయకులు తమకు కావాల్సిన పాటలు గాయకులు పాటలు మర్చిపోతారు అయ్యా పరిస్థితులకు మానవ స్థితిని చాటుతూ ఏయ్ ఏయ్ సమస్య లేదు ఇది సాధనలో బాగుంది నేను నా ప్రొడక్షన్ ఇంకా చేయించుకోవాలి ఆపను నేను చేయలేను యా నేను చేయగలను ఏమొయ్ నా నేను ఉపయోగిస్తాను తోనే ఉండట్లేదు సరే సరే ఇంక పర్లేదు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 ఇది ఒకసారి మేము అంటే ఇరాజిల్ ఉంది. రాజీ కండి 61 కి కలిపి వాడు. ఈ ఫాస్నర్ ఫాస్నర్ నంబర్ 286 కి. ఒక కంపెనీ నామం పంపేమండి.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 కిందకి సబ్మిట్ చేయండి. దీనికి సంబంధించిన ఫామ్ ని సబ్మిట్ చేయండి. జాగ్రత్తగా. మీరు నంబర్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాలి. కరెక్ట్ గా సబ్మిట్ చేయండి. దాని సబ్మిట్ చేయండి. సయ్యా. నేను. దయచేసి మాకు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయండి. దయచేసి. సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణేవా మహిమ స్వరూపకు తంది కృపామయడానికి గొప్ప దేవ ఇన్నా నీడు నిరంతరం ఏకీత దేవ యసుకు వందాలిసయ్య నా ప్రభ నా దేవ యేసు ప్రభా కిందర ప్రభ మీరు మాతో ఓ ప్రభా మీ జ్ఞానాన్ని విని పాండిత్యం వృద్ధి చేసుకోవాల ప్రభావ మీ జ్ఞాన ఉపదేశం మేము మరవకుండా ప్రభావ ప్రతి దశలో ప్రభావిత మేము భద్రపరుచుకోవాలీవితంలో అవలంబించుకోవాల ప్రభావ నా దేవ మీ పర్లోకొప్ప జ్ఞానాన్ని మాకు అనుగరించండి నైనా మీ జ్ఞానం ఇచ్చే దేవుడు నువ్వే ప్రభావ మీకు జ్ఞానం లేకుంటే ప్రభావ మేము నశించుకోం ప్రభా ఆయన ఇసు ప్రభావ తల్లి మేము మీకు జ్ఞానం మేము పొందుకోవాలా మీ జ్ఞానాన్ని మేము సంపాదించుకోవాలా ప్రభావ తండ్రి మీకు పరలో జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి నా ప్రభా నా దేవ మీకు పాండిత్యాన్ని ప్రభ మేము నేర్చుకోవాలి బైబుల్ జ్ఞానం మేము పొందుకోవాలా ప్రభ తనేకమంది వాత్యం అర్థం చేసుకుని ఆత్మీయ జీవితంలో ప్రభా ఆత్మీయ ప్రపంచంలో మేము జీవించాలా ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు కొరకు దాచిపెట్టిన ప్రభా మర్మంగా ఉన్నాయి అవి మేము తీసుకోవాలా ప్రభా మే వెతికి తీసుకోవాలా ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందలిస్తే ప్రభావ మీ జ్ఞానాన్ని మేము పొందుకోవాలి ప్రభా వివేకం గలవాడు దాని దాన్ని దాని శ్రద్ధ కలిగి జీవిస్తున్న వాక్యం ఉంది ప్రభా మీకు వివేకమ జ్ఞానం అనుగ్రహించే వివేచన దైత్యం ప్రార్థిస్తాం మీ వాక్యం నుండి ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకుని మీ జ్ఞానాన్ని పొందుకొని ప్రభావ ముందు సాగిపోయి బిడలుగా తయారు చేయండి మీకు నీతి సత్యాన్ని ప్రభావ అనేక చోట్ల అనేక ప్రాంతాలు మేము భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా ఆయన యుగ సమాప్తి చివరి అంచులు మేము ఉంటుండేగా ప్రభావరకు మేము జాగ్రత్తగా మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థతో పరిశుద్ధతో మేము జీవించాలా ప్రభావ ప్రసత్వం భయం ప్రభా అది భయంకరంగా విస్తరించింది ప్రభావ ఓ అనేకుల పిల్ల చల్లారిపోతుంది వే ఆరంభం అని చెప్పినారు ప్రభా ఆ కాలంలో మేము ఉంటున్నాం కనుక ఏ రీతి ఉన్నా గానీ ప్రభా ప్రతి మీ కొరకు జాగ్రత్తగా జీవించాలా ఓ ప్రభా శ్రమలలో సంఖ్యలలో ప్రతి దాంట్లో ప్రభావం మీ అందు మేము ఆనందించాలా నేను మీరు చెప్పిన ఉపదేశం మేము మరొక ఉన్న మీ వాక్యంలో మేము జీవించాలా దివారాతులు ప్రభావ నిర్మలమైన మీకు ఉదకంతో మేము స్నానం చేసిన వాళ్ళ లాగా ఉండాలా ప్రభావ నా దేవ నా ప్రభావ మీ వాక్యంలో సంపూర్ణంగా బలపడి ముందుకు సాయ బిడ్డల తయారు చేయండి మేము అడుగు పెట్టాలా వేసు దాచిపెట్టిన పర్వకొప్ప మర్మాలను మేము తెలుసుకోవాలా ప్రభావ ఓ దేవాలంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి జపనంత పనిచేలాగా రహస్య స్థలంలో దాచిపెట్టిన వాళ్ళని వెతికి తీసుకొచ్చిన వాడు అనేకులకు బయలుపరిచేవాడు అని వాక్యం చెప్తుంది ప్రభావ నేను ఆరింటిగా మేము ఆ స్థితికి మేము ఎదుగులాగా మీరు సహాయపడండి నా దేవనా ప్రభాకించిన బలపచ్చా నీకు వందాలి ప్రభా ఆయన ఈశ్వ్రవా వైరస్ బాధ్యుల గురించి దేవా ప్రతి బిడ్డను మీరు తాకనే ప్రభావ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తాం అయినా మీరు కాపాడని ప్రభావ ప్రతి ఒక్క మీరు స్వస్థపచ్చని ప్రభావ దేవుడు మీరు ప్రభావ తండ్రి మీరు తప్ప ఎవరు స్వస్థపచ్చలేరు అయినా తండ్రి మీరు స్వస్థపచ్చే దేవుడు అని ప్రతి ఒక్క సహాయపడండి ప్రతి ఆత్మని వైపు తిరగాల ప్రభావ నా దేవనా ప్రభావ తను భయం మధ్యలో ఉందని మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఆయన మీరే మాకు సహాయకులు మీతో జీవించాల ప్రభా అనేకులు ప్రభావ ఆ ఉగ్రత నుంచి కాపాడబడాల ప్రభు మేం దానికి మేం కారలుపం కావాలా ప్రభా ఆయన ఉగ్రత మేము ఆపాల ప్రభావ ప్రార్థనల ద్వారా ప్రభావ ఆయన అనేకులు ప్రభావ సత్యం మేము ప్రకటించే ప్రభు మీతో నడిపించే బిడలుగా తయారు చేయండి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించిన ఆయన నా ప్రభ నా దేవానికి అన్నలేసా ప్రతి సంఘాన్ని సర్వ సత్యులకు నడిపించండి అబద్ధ బోధ నుంచి ప్రభా సంఘం విడుదల పొందాలా ఆచారబద్ధమైన జీతం మతపరమ నుంచి విడుదల పొందాలా ప్రభావ సంపూర్ణంగా ప్రభ మేము ప్రేమించేలాగా మీరు సహాయపడండి చర్చకి ఎంతగానో మీరు పవర్ ఇచ్చిన ప్రభావం మీరు మహిమార్థమే వాడుకోవాలా ప్రభావ అలాంటి ఇబ్బందిగా తయారీమని ప్రార్థిస్తాం ప్రతి గొప్ప గొప్ప సేవకులు ప్రభ దేశం లెక్క లేవనెత్తండి ప్రతి సంఘంలో లేవనైతే కాంక్రిగేషన్ నుంచి లేవనెత్తండి ప్రభావ ఆయన విశేషమైన అద్భుతాల కార్యాలయం జరిగించండి ఓ ప్రభుత్ యుగ సమాప్తి చెవిరి కాలం దుష్ట శక్తులు విజయం నుంచి పనిచేస్తుంది టెక్నాలజీ రూపంగా వాడు పనిచేస్తాం ప్రభావ వాడి కుయుక్తులు గుర్తుపట్టాల ప్రభా ఆయన ఇసు ప్రభు శత్రువు ఓ ప్రభుత్వ తండ్రి వాడు ఏ రీతికి ప్రభు నేను మాకు చూపించినారు వాడిని ఎదుర్కోవాలా ప్రభావ ఓ దేవా ప్రభా పాత నిబంధన కాలంలో ప్రభావ మిఖాయిల దూత ప్రభావ ఆయన ఇసు ప్రభావ ఎదుర్కొన్నాడు సైతాన్ని ఎదుర్కొన్నాడు ప్రభావాబట్టి కొత్త నిబంధనలో ప్రభావ మీరే మమ్మల్ని దూతలుగా పెట్టినట్టు ప్రభావ మేము సైతాన్ని ఎదుర్కోవాలా ప్రభావా మీరు మాతో మాట్లాడిన ప్రభావ దేశంలోని పత్రికల ప్రభావ వారిని అడ్డగించాల ప్రభావ మేము మనుషులమే పడకుండా వాళ్ళని వారి వారి చర్యల నుంచి మనుషులమే బడి తీసుకొని రావాల ప్రభావా సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రధిష్టమైన గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ ని ఓ ప్రభా కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్దించండి మీకు నూతనమైన అభిషేకాన్ని అనుగ్రహించి మీ సేవలు బలంగా వాడుకుని వాళ్ళ కుటుంబాల పిల్లలు మీరు పోషించండి వాళ్ళ ఉద్యోగ స్థలంలో ప్రయాణవంతట్లో ఓ ప్రభుత్వ జాబ్స్ లో మీరే సహాయకులు నడిపించమని ప్రార్థిష్టం నా దేవ నా ప్రభావ మీరు అక్కడ తొరగు ఉంది ప్రవ్వ మేము సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలి ప్రభ అలాంటి సేవ జీవితం మమ్మల్నిపించండి అనేకులు మీరు సిద్ధపరచాల ప్రతి సంఘాన్ని మీరు సిద్ధపరచాలా అనేకులు మీరు శిష్యులుగా చేయాలి ప్రవ్వ ఓ ప్రభావ ప్రతి వాళ్ళకి ప్రభావ ఏ శ్రీకృష్ణ బాప్తం ఇవ్వాలా అంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని గొప్పదేవి మార్కెట్ పేరు ప్రార్థిస్తున్నాం దేవ్ ఆ బిడ్డకు సంపూర్ణ పూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధం మీరే స్వస్థపచ్చిన మహిమను ఉందండి ఆ బిడ్డ లేవనెత్తని గొప్ప సాక్షిని పెట్టుకున నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలని లేవనెత్తండి తల్లిదండ్రులు మీరు బలపచ్చని ఓదార్చండి కుంగిపోయిన వాళ్ళు ప్రభావం లేవనెత్తండి మీ బలం నింపని కుంగిపోకుండా బలపచ్చమని ప్రార్థి నడిపించండి నా దేవ రీతిగా ప్రవ నైనా ఇసు ప్రవణ తండ్రి ఆ కుటుంబాలు కూడా మీకు సంపూర్ణంగా సహాయపడిన ప్రభావ హాస్పిటల్ చుట్టూ అగ్నికం చేయడం ప్రభావా ఒకవేళ ఆ బిడ్డ చుట్టు మీ అగ్నికరించిన ప్రభావి దుష్డు ప్రభావ ముట్టుకున్న ప్రభావ దేవ మీకు కాపాడమని ప్రతి దురాత్మయనిస్ పెట్టిన గర్దిస్తున్నా ఆ బిడ్డను ముట్టడానికి వీలేదు ఏరిస్తున్నాను నీకు ఆజ్ఞాపిస్తున్నా దేవ మీరే సహాయపడండి అరుణ్ బ్రదర్ మీరు తాకనే ప్రభు స్వస్థత ఆ బిడ్డ త్వరగా సంపూర్ణంగా షాక్ నుంచి వేడల్ ఇచ్చాను ప్రభావ ఆ బ్రెయిన్ లో నిక్షింపజాను బ్రెయిన్ వేస్తున్నాను నీకు ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు త్వరగా రెజిటర్ కావాల ఏసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నా ప్రభా సంపూర్ణ స్వస్థతను దాని ప్రారం లేవనెత్తండి వీటిని రక్షించుకుని ప్రభావ పాపం క్షమించని మీరు రక్షణ కడిగి పవిత్ర పచ్చి పరిశుద్ధ పచ్చి రక్షణ మార్గం మీరు బలపరచండి విశ్వాసం నడిపించమని ప్రార్థిష్టమైన నా దేవ గ్రూప్ ప్రతి కుటుంబాలు మీరు బలపరచమని ప్రార్థిష్టమైన ఈ చివరి కాలంలో మేము ఉంటుండే ప్రభు చివరి వరకు అయినా మీకు రక్షణ ప్రణాళికలో మేము జీవించాల ప్రభావ అనేకులు ఎదుట ప్రభా నా అనేకులు కోర ప్రవా మీకు సాక్షులుగా మేము జీవించాల ప్రభావ ఏసు క్రీస్తు నామూ మహిమపరచబడాల ప్రతి ప్రాంతాల్లో ప్రతి స్థలంలోని నా మనిషి ఘనత రావాలి మహిమ రావాలా అనేకులు మీ చెంతకు చేర్చబడాలా ప్రభా అంటే బలమైన సేవలు మమ్మల్ని నడిపించి ఓ ప్రభావ మీరే మాకు సాయకు నడిపించి నిత్యం ప్రభ మీ ఆత్మచేతిని నడిపింపబడాల పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరూ సాహితులు పెట్టుకుని ఆఖరి సిద్ధపరచుకోమని ఈ దినవంత ప్రభావ మీ సాయం చేతి నడిపించండి ఆయన నేను మించే పని వాళ్ళంతా తోడుండండి మార్గం సలహించండి పరిశుధాపన మీద మీ నామాన్ని పై మీద తెచ్చుకుని మీ రాకులకు మళ్ళీ అందరినీ చింతపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుధ నామం ప్రార్థిస్తాం అండి హెలి ప్రభా పరిశుధర గొప్పదేవ ఏసామాయుడ మీకు ఎంతో లెక్కలేన వందనలు వేసు ప్రభా యేసుక్రీస్తు నామం బట్టి ప్రభా మీరు వాకించేత మాట్లాడినారు ప్రభా మీకు వందనాలు వేసు ప్రభా హ పరిశుధరా సర్వోన్నతుడా కృపామాయుడా సర్వాధికారి జీవంగుల దేవా జీవాధిపతి రాజులకు రాజువ ప్రభా ప్రభులకు ప్రభుడవ ప్రభా ఈ మై ఉన్నత దేవ సర్వోన్నత దేవ సర్వాధికారి ప్రభా మీకు పాదాలకి ప్రభా లెక్కలినని వందనాలేసు ప్రభా అలిస మీ యొక్క బంగారు పాదాల చింత కూడి మేము మొర దేవా మా మరొక మీరు ఆలకించండి ప్రభా ఈ పరిశుధర మీకు వందనాలు పట్ల మీరు చేసిన కార్యం ని మీకు వందనాలు ప్రభా ఏసయ మీకు వందనాలు ప్రభావ మాలిక మీరే ముట్టినారు ప్రభా స్వస్థపరిచే ఏ హో అని నేనే అన్నావు ప్రభా అవును ప్రభా మీరే స్వస్థపరిచినారు ప్రభా అందుబట్టి మీకు లెక్కలేనని వందనాలు ప్రభా ఏసరచినారు ప్రభా మీకు వందనాలు ప్రభావ మీకు వందనాలు ప్రభా ఏసా ఇంకా త్వరగా లేచి నడిచి ప్రభా మీ యొక్క సేవ చేయాలా ప్రభా దక్షిణ మార్గంలోకి అనేకులన్నీ నడిపించాలా ప్రభా మీ యొక్క సాక్షార్థమై దేవా సహాయపడండి ప్రభా కృప చూపించండి ప్రభా కనికరం చూపించండి ప్రభా జాయిన్ బ్రదర్ వాళ్ళ బ్రదర్ నిమిత్తం ప్రార్థన చేసిన ప్రభా ఆయనని కూడా మీరు ముట్టినందుకు మీకు వందనాల ప్రభా తిరిగి లేవనెత్త లేవనెత్తండి ప్రభా వసేయా ఆయన పాపని మీరు క్షమించండి మీ యొక్క రక్తం చేత కడగండి ప్రభా కడిగి పరిశుద్ధ పరిచి వేసేయా మన్నించి దేవా రక్షణ మార్గంలోకి నడిపించి అనేకులకి సాక్ష్యార్థమైన నిలబెట్టండి ప్రభా మీ నామ పరచబడిన నిమిత్తం వేసి ప్రభా అదేలుయా సర్వోన్నత దేవ కృపామయ్య మీకు వందనాలయ్యా జీవం గల దేవ జీవాధిపతి మీకు వందనాల ప్రభావిసండి ప్రభావ ఈ యొక్క వైరస్ బారిన పడి ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రాధాన్యత ప్రభావం వాళ్ళందరినీ ప్రభావ స్వస్థపరచండి ప్రభావం మౌకరించాల ప్రభావాల పడాల ప్రభావ వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టాల ప్రభావ పరిశుద్ధంగా తయారు కావాల ప్రభావ దేవా మీకు వందనాల ప్రభావం వాళ్ళని మీరు ముట్టండి ప్రభావిసటువంటి తెగులు వచ్చినా కూడా వద్దని ఎదుర్కొనే శక్తిని బలాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభావ మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో దేవ సహాయపడండి ప్రభా దృష్టిని మీరు బంధించండి ప్రభా మీకు వందనాల ప్రభా యశు క్రీస్తు నామం ప్రభా ప్రతి ఒక్కరిని మేము సిద్ధపరచాలా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా యమ్మ జీవితాలను మీకు సమర్పించుకోవాలా ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ప్రభా సోమరితనం అండడానికి వేయలేదు ప్రభా మన్నించండి ప్రభా కృప చూపించండి తిరిగి లేవనైతే మీ యొక్క సేవ రక్షణ మార్గంలోకి నడిపించండి మీ యొక్క సేవ రుచి చూపించండి ప్రభా ఏ సేవాడ మీకు వందనాల ప్రభావ మీ యొక్క కృపలు మీ యొక్క కలికరములు దేవా ఆన్లైన్ ఉన్న బ్రదర్స్ ప్రాధాన్యత వాళ్ళందరి కుటుంబాలను మీరు రక్షించుకోండి ప్రభా రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి వాళ్ళని కూడా లేవని తెలి ప్రభా లేకున్న ప్రతి ఒక్క ఇరుకులు ఇబ్బందులు విడుదల దయచేయండి ప్రభా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభా ఎన్ని శ్రమల శోధనలున్నా గాని ప్రభా మీ యొక్క పాదాల చింత చేరేదేవా మీ నామాన్ని స్మరిస్తున్న బిడ్డలను మీరు కనికరం చేయించండి ప్రభా వాళ్ళ మీద మీ ఎక్కువ ఉపయోగించండి ప్రభా వాళ్ళ కుటుంబీకులందరినీ ప్రభా సమస్యల నుంచి విడుదల నుంచి మీరు ప్రభా విడుదల దయచేయండి ప్రభా హుయ జయం దయచేయండి ప్రభా మోకలింపు జీవితాన్ని దయచేయండి ప్రభా ఏసరిశుద్ధరా మన్నించండి కృప చూయించండి కనికరం చూపించండి ప్రభా దర్శించి మాట్లాడండి అయ్యా మీరు మాట్లాడే దేవుడు ప్రభా హేసయా మీ నామంకే మేము కలిగిన గాక ఏసుక్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అన్నమ్మా నిరే మా ఇద్దరం అన్న కూడా కట్ అయిపోయి నేను రికార్డింగ్ పంపించేస్తాడు నాకు ఏదో క్లాస్ నోట్టుకోండి సరే నాకు మాట్లాడేనా